ీమే ధీరో యో నచోదయా సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్ ఓ శాంతి శాంతి శాంతి బ్రహ్మవిద్యాప్నోతి పరం బ్రహ్మ విదనోతి పర తదే అుక్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేద పరమే వ్యోమన్ సోశ్ను సర్వాన్ కామాన్ స బ్రహ్మణ విపశితే తస్మాతస్మాత్మ ఆకాశ సంభూత ఆకాశద్వాయః ఆకాశ నన ఆకాశసంభూతాస్మాత్ ఆకాశసంభూతా ఆకాశద్వాయః ఆకాశద్వాయు వాయో రగ్నిః అద్భ్య పృథివీ పృథివ్యాోషయీభ్యోన్నత్పురుష స వాష పురుషోన్నరసమయ ేదే వశిర అయం దక్షిణ పక్ష అయముర పక్ష అయమాత్మా ఇదం భుజం ప్రతిష్ట తదప్యేష శ్లోకే సత్యం నేత్రాలకు కనిపించదు దృగ్గోచరం కాదు ఎదస్తి తత్ సత్యం ఏదైతే ఉందో అన్ని కాలాల్లో ఉంటూ కాలాతీతంగా ఏదైతే ఉందో అది సత్యం అని నిర్వచింపబడిన ఈ సత్యం మనకు గోచరం కాదు కళ్ళక సత్యం నేత్రాలకు గోచరించకపోయినా కనిపించే ప్రతి వస్తువులో సత్యం దాగి ఉంది దోబుచులాడుతూ ఉంది నామరూపాలు కాని ఈ నామరూపాలు ఇలా చెలించడానికి ఆధారమైనటువంటిది ఏదో అది మాత్రం ఏది ఆధారంగా ఆలంబనంగా అధిష్టానంగా ఉందో అది సత్యం ఏ దేహమో నిత్యం కాదు కానీ నిత్యమైనది ఏదో ఆధారంగా ఉండడం వలనే దేహాలన్నీ ఈ ప్రపంచంలో చెల్లిస్తూ ఉన్నాయి కనుక దేహాలు కదులుతూ ఉన్నప్పుడు కనిపించేటువంటి ఈ దేహాలు నిత్యం కాకపోయినా నిత్యమైనది ఏదో అది ఆధారంగా ఉండడం వల్లనే ఈ దేహాలు చెలిస్తూ ఉన్నాయి నీలో ఉన్నది నాలో ఉన్నది మరొకరిలో ఉన్నది అందరిలో ఉన్నది అందరూ అలా అలా కదలడానికి ఆధారమైనటువంటిది సత్యం ఈ సత్యమైనది ఏదో అది శివం మంగళకరం కనుక సత్యమైనది ఉన్నంత వరకు ఈ దేహాలు ఇలా కదులుతూ ఉన్నాయి ఆ తరువాత ఒక దశలో ఈ దేహాలే శవంగా కనిపిస్తూ ఉన్నప్పుడు అశివం భవేత్ అక్కడ అశివంగా తెలుస్తూ ఉన్నాయి సత్యం ఏదైతే ఉందో అది శివం సత్యం శివంగా ఉన్నంత సుందరంగా ఉంది సత్యం శవం సుందరం కనుక ఆ సత్యం ఎక్కడైతే లోపిస్తూ అశవం భవేత్ అక్కడ శవం ఉండడం లేదు శవం ఉంటుంది అమంగళం భవేత్ అందుకని సుందరం కాకుండా వికారంగా కనిపిస్తూ ఇది శవంలో మనం చూస్తూ కనుక దేహం ఉండిన ఇప్పుడు ఉంది శవంగానూ ఉంది ఇప్పుడు ఉన్నప్పుడు శవం ఉంది సత్యవస్తు ఉంది ఈ నామరూపాలతో దేహాలు కనిపిస్తూ ఉండినా ఈ నామరూపాలకు ఆధారంగా అధిష్టానంగా ఉన్నటువంటి శవం ఇందులో ఉండడం వల్ల ఇది మంగళకరంగా శోభిస్తూ ఉంది చరణాత్మకంగా ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉంది లేకపోతే ఆ శివం భవేత్ కనుక శవంగా ఉన్నప్పుడు అందులో శవం లేదు అంటే శవం కాకముందు దేహంలో శవం ఉంది అని అర్థం స్వామిజీ ఎక్కడుంది శవం ఎక్కడుంది దేహం ఎక్కడుంది దేహం ఇక్కడుంది అయితే శివం కూడా ఇక్కడే ఉంది ఎప్పుడుంది స్వామీజీ దేహం ఎప్పుడు ఇప్పుడుంది అయితే శివం కూడా ఇప్పుడే ఉంది ఇదే దేహం శవంగా ఉన్నప్పుడు ఏదైతే నువ్వు లేదని చెబుతున్నావో శవం కాకముందు ఈ దేహంలో ఇది ఇలా ఉండడానికి చెల్లించడానికి శోభించడానికి ఆధారమైనటువంటిది శవం సత్యమని నువ్వు చెప్పినప్పుడు సత్యం ఆధారంగా ఉండడం వలనే దేహాలు కదులుతూ ఉన్నాయి దేహం సత్యం కాకపోవచ్చేమో కానీ సత్యం ఆధారంగా ఉండడం దేహం కదులుతూ ఉంది గనక దేహం ఉన్నప్పుడు సత్యం ఉంది దేహం ఇక్కడుంటే సత్యం ఇక్కడే ఉంది దేహం ఇప్పుడుంటే సత్యం ఇప్పుడే ఉంది అత్ర బ్రహ్మ సమస్యతే వేదం కాబట్టి బ్రహ్మముని ఎక్కడ పొందాలి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి సత్యస్వరూపమై అనంతంగా నిన్న చూచాం సత్యం ఎట్లా అనంతం అనేటువంటిది కాబట్టి అనంతరూపుడైనటువంటి సత్య బ్రహ్మ జ్ఞానస్వరూపంగా ఏదైతే శోభిస్తుందో అది ఎక్కడ పొందాలి అత్ర బ్రహ్మ సమస్యతే ఇక్కడే ఉంది ఇప్పుడే ఉంది కనుక ఎప్పుడో ఎక్కడో కాదు దేశానికి పరిమితమైనటువంటిది కాదు అందువల్ల అనంత శబ్దార్థం నిన్న చూచాం అనంత శబ్ద నిర్వచనంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే కాబట్టి ఎప్పుడైతే అనంతాన్ని మనం నిర్వచించామో కాబట్టి ఆకాశం అనంతంగా ఉండినా కూడాను దేశత అనంతమే గాని కాలతహ అనంతం కాదు కాబట్టి అన్నిటికీ అవకాశం ఇస్తూ ఉంది కనుక అవకాశ పదార్థులు మిగతా నాలుగు భూతాలకు అవకాశం ఇస్తూ ఉంది సమస్తానికి అవకాశం ఇచ్చేటువంటి ఆకాశాన్ని అనంతం అని చెప్పిన దేశత అనంత అది దేశాన్ని బట్టి స్పేస్ వైజ్ మాత్రమే అనంతం గాని కాలతహ అనంతం కాదు ఎందుకని సృష్టికి పూర్వం లేదు సృష్టి ప్రాక్ అగ్రి సృష్టికి ముందు ఆకాశం లేదు కనుక కాలత ఆకాశం అనంతం కాదు అన్నాం కాబట్టి అనంత పద నిర్వచనం జరిగినప్పుడు అనంతమైనటువంటి పదాన్ని ఎప్పుడైతే నిర్వచనం చేశామో దేశత కాలతహ వస్తుత అపరిచ్ఛున్నహ అని ఎప్పుడైతే నిర్ణయం చేశామో బ్రహ్మ అత్ర సమస్యతే ఎక్కడ పొందాలి ఇక్కడే బ్రహ్మముని ఎప్పుడైతే ఇక్కడ పొందావో చూడండి ఆ పదం అశ్వుతే ఎక్కడ నువ్వు పొందాల్సింది ఇక్కడే అత్ర అత్ర బ్రహ్మ సమస్యనితే చక్కగా సమ్యక్ బ్రహ్మమును ఇక్కడే నువ్వు పొందుతూ ఉన్నావు ఎప్పుడైతే బ్రహ్మమును పొందుతూ ఉన్నావు బ్రహ్మ ఎప్పుడైతే అనంతమైందో అనంతమైనటువంటి బ్రహ్మమును పొందడం వల్ల నువ్వు నిత్యతృప్తులు అయిపోతూ ఉన్నావు ఇక మళ్లీ కొరత అనేటువంటిది నేను జీవితంలో ఉండడానికి అవకాశం లేదు కొరత ఎప్పుడు ఉంటుంది వెలితీ ఎప్పుడు ఉంటుంది అంటే మాకేదో లేదనుకున్నప్పుడు ఉన్నది పోతుంది అనేటప్పుడు అనంతమైనటువంటి వస్తువులో లేనిదంటూ లేదు అదే అనంతమంటే కాబట్టి అనంతమైనటువంటిది పొయ్యేది కాదు నశించేది కాదు అదే అనంతమంటే కాబట్టి సోష్ణతే సర్వాన్ కామాన్ సహ నిన్న కాబట్టి సమస్తమైనటువంటి కోరికలు తనలోనే ఈడేరిన వాడు అవుతున్నాడు అన్ని కోరికలు తీరిన వాడు అవుతున్నాడు అంటే కోరికలకు అతీతంగా పోతున్నాడు కోరికలు అనేటువంటివి అక్కడ స్ఫురించడానికి అవకాశమే లేదు స్ఫురహే లేదు ఎందుకని తాను నిత్యతృప్త నిరాశ్రయ అత్ర బ్రహ్మ సమస్తే ఇదే తెలుసుకుంటున్నాడు ఎక్కడ ఇక్కడే కదూ యహ प्रत्येकि पंदे लेनी दय पाली उन्नदे प्राप्त प्राप्ति उन्दा कहद उठा नि बुद्धि गुहलो परम व्योम हृदया बुद्धि गुहैते निहित उ देहमु इला शोभा आधार होते अर्थ अंदवल निहित उम्म बुद्धि गुहे एपड़ गुह अने चूचा గుహలో ఉన్నది బయట ఉండేవాడికి అర్థం కాదు వరకే కాబట్టి ఎప్పుడైతే గుహలో ఉంచబడిందో లోపల ఉన్నటువంటి వస్తువు తెలియదు పెట్టే ఉండొచ్చు పెట్టిలో ఒకటి ఉంచబడింది అన్నప్పుడు ఆ పెట్టిలో ఏదైతే ఉందో పెట్టే తీస్తే అర్థం అవుతుందే గాని లేకపోతే తెలిసేందుకు అవకాశం లేదు అట్లాగే గుహ కాబట్టి ఇది ఆచ్ఛాదనం గుహ ఏదైతే ఉందో ఆచ్ఛాదనం ఆచ్ఛాదకత్వా కోశ అది పంచకోశ ప్రక్రియలో ముఖ్యంగా ఏంటంటే ఆచ్ఛాదనం కప్పబడి ఉంది గుహ అనడంలోనే ఉద్దేశం అది కాబట్టి నిహితం గుహాయం బుద్ధి గుహలో ఉంది గుహలో ఉంది గనక నీకు తెలియడం లేదు కాబట్టి గుహను తొలగిస్తే తెలుస్తుంది కాబట్టి ఈ బుద్ధి గుహలో కప్పబడి ఉంది అంటే లోపల ఉంచబడింది పైన ఏదో కప్పబడింది ఆ కప్పబడింది ఏదో అది ఆచ్ఛాదనం ఆ ఆచ్ఛాదనం ఏంటంటే కోశ కనుక ఆత్మని సత్యవస్తువు ఏదైతే ఉందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ ఉన్నాము బ్రహ్మ మీద ఆప్రోతిపరం అనేటువంటి బ్రాహ్మణ వాక్యం ద్వారా ఏదైతే నిర్దేశింపబడిందో తదేశాభ్యుక్త అదే సత్యం జ్ఞానం అనం అనంతం అనేటువంటి మంత్రము ద్వారా బ్రహ్మ శబ్దార్థం నిర్వచనం జరిగిందో అది ఎక్కడో కాదు నీ గుహలోనే ఉంది నీ బుద్ధ గుహలో ఉంది నాకు తెలియడం లేదేమిటి స్వామిజీ కప్పబడి ఉంది కప్పబడి ఉంది కనుక ఇది ఆచ్ఛాదనం ఆచ్ఛాదకత్వాశ అందువల్ల కోశము అనేది వచ్చింది ఇప్పుడు కోశ అంటే కత్తిని వరలో పెడతారు చూసారా దాన్ని కోశము అంటారు కోచహిత్ కాబట్టి ఎప్పుడైతే కత్తిని వరలో పెడుతున్నామో కత్తి వేరు వర అర్థం కాబట్టి కోశము అనగాని మనకు ముఖ్యంగా దాంట్లో ధ్వనించేది ఏమిటంటే కోశం ఎప్పుడైతే అన్నాడో అది అసలు వస్తువు కాదు అర్థం అంతవరకే ప్రయోజనం కాబట్టి అందమయ కోశము ప్రాణమయ్య కోసము మనమయ్య కోసము విజ్ఞానమయ్య కోసము ఆనందమయ్య కోసం ఈ కోశవత్ కోశ కోశం ఎప్పుడైతే కనపడుతూ ఉందో ఇది కోశము గనక అందులో ఉండేటువంటి వస్తువు కన్నా భిన్నంగా ఉంది ఇంతవరకు మొదట అర్థం చేసుకోండి అయితే దేనినండి ఇది కప్పింది ఆచ్ఛాదనం దేనికి దేనిని కప్పింది ఇది ఆత్మని అవునా మరి ఆత్మ ఎవరు సత్యం జ్ఞానం ఆనందం అనంతం అనంతమైనటువంటి వస్తువుని కప్పేది ఏది అంతం కలిగిందే చెప్పండి కాబట్టి అనంతమైనటువంటి వస్తువుని అంతం కలిగినటువంటి వస్తువులు కప్పలేవు అపరిమితమైనటువంటి దాన్ని పరిమితమైనటువంటిది ఎప్పుడు కప్పలేదు అర్థమవుతుందే అయా నువ్వు పడుకో చలిగా ఉంది స్వామీజీ నీకెందుకు పడుకో నేను ఇస్తాను కదా నా దగ్గర ఉంది వస్త్రం కప్పుకుంటూ గానీ ఇవ్వండి స్వామీజీ చేతి కొట్టిచ్చాననుకో కప్పుకో హ్యాండ్ కర్చిఫ్ ఏంటి స్వామిజీ హ్యాండ్ కర్చిఫ్తో ఎట్లా కప్పుకునేది నేను కాళ్ళు మీద వేసుకుంటే తల మీద లేదు తల మీద తీసుకుంటే చేతి మీద లేదు ఇంత చిన్నది అంతే కాబట్టి ఒక చేతి గుడ్డతో నీ దేహాన్నంతా నేను కప్పలేను అనంతమైనటువంటి పరమాత్మని అంతం కలిగిన వాటితో కప్పలేను కాబట్టి అనంతమైన దాన్ని కప్పాలంటే ఏదై ఉండాలి అనంతమేమి ఉండాలి రెండు అనంతాలు లేవు సార్ రెండు గనక ఉంటే అది అనంతమయ్యేందుకు అవకాశం లేదు ఏది కూడాను ఎందుకని ఒకటి మరొకదాన్ని పరిమితం చేసుకుంటూ పోతుంది కనుక ఏది అనంతమయ్యేందుకు అవకాశమే లేదు కనంత అనంతమనేటువంటిది ఏకమేవా అద్వితీయం కాబట్టి ఒకటే కానీ రెండో అయ్యేందుకు అవకాశమే లేదు కనుక ఈ కోశ అన్నప్పుడు అన్నమయ్య కోశం కప్పింది మనోమయ కోసం కప్పుంది విజ్ఞానమయ కోసం కప్పుంది ఆత్మని ఏది కప్పేందుకు అవకాశం లేదు ఎందుకో తెలుసా అలా అవి కప్పి ఉన్నవి అని ఈ కోశములు ఉన్నవి అని అనడానికి కోశానికి సంబంధించిన జ్ఞానం కలగడానికి ఆధారమైనటువంటి సత్తా స్పూర్తి రెండు ఆత్మే అది ఉంటేనే కాబట్టి మేఘం సూర్యుడిని కప్పింది అన్నప్పుడు సూర్యుడి కప్పేంత మేఘం లేదు ఈ ప్రపంచంలో సూర్యుడి పరిధి ఎంత సూర్యుడి ఎంత విస్తీర్ణం మేఘం ఎంత మేఘం నీ కంటికన్నా పెద్దది కనుక నీ కంటిని నివారిస్తూ ఉందేమో నీ దృష్టిని అంతేగాని సూర్యుని మాత్రం కప్పలేదు కనుక సూర్యుని మేఘం కప్పిందే నువ్వు అనుకోవచ్చు కానీ మేఘం కనిపించేటప్పుడు కూడా మేఘం అలా కనిపించడానికి ఆధారమైంది సూర్యుని యొక్క ప్రకాశమే ఇంకా కప్పేదేమో కనుక ఈ కోశ అంటే ఆచార్యుల వారు భాష్యంలో కోశవత్ ఆచ్ఛాదకత్వాశ అది అడవత్ కోశము వలే ఇవాస్ నో కోశము వలే కాబట్టి కోశము ఎట్లాగైతే కత్తిని మనం వరలో పెట్టినప్పుడు అది కప్పిందో అంటే కత్తి తెలియకుండా ఉంది లోపల ఉండేటువంటి వస్తువు తెలియకుండా ఉంది అంతవరకే కానీ ఇది యదార్థంగా కప్పేది మాత్రం కానే కాదు కప్పలేదు ఎందుకని తెలిసిన వాటి నుంచే తెలియని చెప్పాలి ఏదైతే నీకు విదితంగా ఉందో దాని ద్వారానే అవిదితం సువిదితం కావాలి కాబట్టి తెలియని చెప్పాలి చక్కగా స్పష్టం చేయాలి అంటే ఆ గ్రాహ్యమైనటువంటిది గ్రాహ్యం కావాలి సుగ్రాహ్యం కావాలంటే గ్రాహ్యమైన దానిలో నుంచే పోవాలి తెలిసిన దానిలో నుంచే తెలియని దానిని తెలుసుకోవాలి కనుక కోశవత్ అది ఏకజాతీయం దృష్టాంతం అనేటువంటిది ఎప్పుడు కూడా కాబట్టి కేవలం కోశవత్ అంటే కప్పింది అని అని కాకుండా కప్పినట్లుగా ఉంది కోశవత్ ఆచ్ఛాదకత్వాశహ కాబట్టి ఈ కోసం ఏదైతే ఉందో కప్పినట్టుగా ఉంది నిహితం గుహాయం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా కాబట్టి ఎవడైతే సమస్తమైనటువంటి కోరికలు ఈడేరిన వాడు అవుతున్నాడో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఆనంద స్వరూపం తానే అని మరొకదాన్ని అపేక్ష లేకుండా వెరీ ఇంపార్టెంట్ చక్షురాధికరణ అనపేక్షత్వం కాబట్టి ఆనందాన్ని అనుభవించడానికి ఇంకేదో ఇంద్రియాలు లేకపోతే మనసు లేదా పుణ్యం ధర్మానపేక్షిత్వం అనపేక్షిత్వం ధర్మం కూడా కాదు కాబట్టి మరొక దాని ద్వారా ఒక కారణము ద్వారా అనుభవించడం కాకుండా కేవలం అంతర్ముకుడైనటువంటి తాను తన స్వరూపంగా అర్థమవుతుంది తన స్వరూపంగా నిన్న చూచాం స్వరూపానుభూతిది అనుభవం కాదు అనుభూతి స్వరూపానుభూతి అనుభవము అంటే భవమంటే పుట్టుక అని అంటే తరువాత నువ్వు ఉంటే తరువాత పుడుతుంది అది అనుభవం కనుక అనుభవం ఉన్నప్పుడు అనుభవించేవాడు ఒకడు ఉంది త్రిపుటి ఇది అనుభూతి అందుకని అపరోక్షానుభూతి అర్థమవుతుందా ఇప్పుడు కనుక ఏదైతే అత్ర బ్రహ్మ సమస్యనుతే సోష్ను వేదం అత్ర బ్రహ్మ సమస్యనుతే నువ్వు ఈ ఇక్కడే పొందాలి సోష్ణుతే సహా అశ్వనితే సర్వకామన్ సహా సమస్తమైనటువంటి కోరికలు ఈడేరిన వాడు అవుతూ ఉన్నాడు కాబట్టి ఈ నిహితం గుహాయం అది ఇంపార్టెంట్ ఇప్పుడు నిహితం గుహాయం యహ వేద ఎవడైతే ఆ బుద్ధి గుహలో ఉన్న దాన్ని కాబట్టి గుహను తొలగించాలి ఇప్పుడు ఆ తొలగించడం ఏదైతే ఉందో ఇది పంచకోశ ప్రక్రియలో మనకు పంచకోశాలని నివారించుకుంటూ పోవడం దీనికి ఒక ప్రక్రియ ఎందుకంటే ఇక్కడే ఆచార్యులు వారు మాట అంటారు త్రీ భాష్యో